స్మృతిప్రాలయాలయ భగవత్పాదశంకర లోకశంకర ఆద్యాయో మమాని వాక్శుత్రమోబలంద్రియాణ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుల్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ స్వ నిరాకరణం మేస్టు పదాత్మ్యయ ఉపనిషత్సు ధర్మాస్ మయి సంతుయి సంతు ఓం శాంతిశాంతిశ్ శాంతి ఇహ చేేదీ ద ేదీ మహతీ వినష్ి భూతు భూతు విచి ధీరా భూత భూతు విచిత్యీరా రేతస్మాల్లోకాదమృతమృత వేదాంతులు అవిద్య అనే టాపిక్ మీద స్పెషలైజ్ చేస్తూ ఉంటారు అవిద్య అంటే ఏదో ఒక వస్తువు తెలియకపోవడం దాన్ని అజ్ఞానం అంటారు ఒకప్పుడు అవిద్యను కూడా అజ్ఞానం అన్నా ఇది తెలియలేదు అది తెలియలేదు దాన్ని అజ్ఞానము అంటారు కాబట్టి మీకు సంస్కృతం వచ్చినా అంటే దాన్ని అజ్ఞానం అంటారు ఒకవేళ సంస్కృతం వస్తే భాష వచ్చినా రాజు దాన్ని అజ్ఞానం అంటారు ఇటువంటి అజ్ఞానం చాలా ఉంటుంది దాని గురించి అందరికీ అన్నీ తెలియాలి సర్వ సర్వ ప్రతి దాన్ని ప్రతి వాడు తెలుసుకుంటాడా తెలుసుకో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి వాడిని బయాలజీ వచ్చిన అంటే ఉంటాడు కాదు అంటాడు కాబట్టి ఆ జ్ఞానము అటువంటి జ్ఞానం అందరికీ ఉంటుంది నోబుల్ ఆరిట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఎకనామిక్స్లో నోబుల్ ఆరిట్ ఉన్నాడు అనుకోండి ఫిజిక్స్లో నోబుల్ ఆరిట్తో ఏం మాట్లాడతాడు కాబట్టి ఆ జ్ఞానం అది సమస్యగా పరిగణించాలి అవిద్య అంటే అది కాదు మరి అవిద్య అంటే ఏమిటి ప్రతి మనిషికి ఉంటుంది అవిద్య మీకు సమాజం అంతా కూడా అవిద్య యొక్క ప్రభావం ఇలా కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది సమాజం కూడా సమాజంలో లౌకిక జోనులలో అవిద్య దిట్టంగా ఉంటుంది ఎలా ఉంటుందో తెలిసినా వాళ్ళు ఈ జగత్తును తెలుసుకోవాలనే ఉత్సాహంలో ఉంటారు ఇది చూడాలి అది తెలియాలి అదాన్ని తెలుసుకోవాలి దీన్ని తెలుసుకోవాలి అనే ఉత్సాహంలో ఉంటారు తన స్వరూపాన్ని తెలుసుకోవాలని వాళ్ళు తర్వాత తన స్వరూపంలో తెలుసుకోవాల్సిందేముంది అని కూడా వాళ్ళ అది కూడా బ్రహ్మపడిన మీరు ఆశ్చర్యపడక్కర్లేదు మీరు ఎవరినైనా ఉద్దేశించాయ ఈ జగత్తుని తెలుసుకునే ప్రయత్నమైనా సరే మీ స్వరూపాన్ని తెలుసుకోండి అని చెప్పారనుకోండి వాళ్ళు మా స్వరూపంలో తెలుసుకోవాల్సిందేముంది అంటారు తర్వాత నాసా అని ఒక మన దగ్గర శ్రీహరికోట వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు ఎక్స్ప్లోరేషన్ అదేమీ సామాన్యమైన మాట కాదు స్పేస్ ని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు స్పేస్ లో వెళ్తూ ఉంటే ఏమవుతుంది దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఒక్క శర్మగారు రండి తీసుకోండి అంతా క్షేమ సో స్పేస్ ఎక్స్ప్ స్పేస్ లో ఏముంది అలా పైకి వెళ్తూ ఉంటే అట్మాస్ఫియర్ కొంతవరకు ఉంటుంది ఆ పైన ఉండదు ఆ పైన స్ట్రాటో స్పియర్ అనేదో ఉంటుంది ఆ పైన అయోనోస్పియర్ అని గ్రావిటీ ఉండదు ఇంకా పైకపోతే ఆ రేడియేషన్స్ సూర్యుడి నుంచి ఇతర గ్రహాల నుంచి వచ్చి సూర్యుడి నుంచే ఇతర గ్రహాలు రేడియేషన్స్ ఏవో గామా రేసు కాస్మిక్ రేసు అల్ట్రావైలెట్ రేసు అవన్నీ ఉంటాయి ఇంకా పైకి పోతే ఓ జోన్ ఉంటుంది ఏవేమో ఉంటాయి అది పెద్ద ఎక్స్ప్లోరేషన్ ఈ స్పేస్ని ఎక్స్ప్లోర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవుటర్ స్పేస్ని మీరు బాగానే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇన్నర్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయండి రా అని మీరు సలహా చెప్పారనుకోండి వాళ్ళు వింటారా వినరా ఇన్నర్ స్పేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వదు ఫండ్స్ ఇచ్చినా కూడా అయ్యి పని కాదు కాబట్టి లోకమంతా కూడా బాహ్య జగత్తుని తెలుసుకునే ప్రయత్నం ఎలా ఉంటుంది అలాగే సముద్ర గర్భంలోకి డైవ్ చేసి అక్కడ ఏముందో తెలుసుకుందామని కెమెరాలు పట్టుకుని వెళ్ళి అక్కడే ఉందో తెలుసుకుందామని వెళ్ళి వాళ్ళు మీకు కనపడతారు ఎవరెస్ట్ మీరుకి ఎక్కి అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకుందామని ప్రయత్నం చేసి వాళ్ళు మీకు కనపడతారు తన హృదయంలోకి తొంగి చూసి ధ్యానం ద్వారా తన స్వరూపంలోకి ప్రవేశించి ఆ స్వరూపాన్ని తెలుసుకుందామని ఎవరైనా ప్రయత్నిస్తారా ప్రయత్నించారు కాబట్టి లౌకికుల నేను మీరు చూసినట్లయితే అందరినీ ఆవరించి పొగ మంచు ఆవరించినట్టుగా ఆవరించి పొగ మంచు ఎక్కడ ఉంటుంది అంతటా ఉంటుందండి పొగ మంచు ఇక్కడ ఉండి అక్కడ లేకపోవడం అనే మాట ఉండదు అంతటా ఆవరించి ఉంటుంది అలాగే అవిద్య అన్నది లౌకికులను తన స్వరూపాన్ని తెలుసుకోవాలి తమ స్వరూప జ్ఞానం లేదు అని గుర్తింపు కూడా ఉండదు తన స్వరూప జ్ఞానం తనకి లేదు ఇది లోటు అనే గుర్తింపు ఉందనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవ్వడో రేపో లేకపోతే మళ్ళీ ఏడాదో ఎప్పుడప్పుడు స్వరూపాన్ని చూసుకునే ప్రయత్నం కొద్దిగా చేసే అవకాశం ఉంటుంది ఆ గుర్తింపు కూడా ఉండదు అంటే పీపుల్ ఆర్ నాట్ ఓన్లీ ఇగ్నరెంట్ బట్ ఆల్సో దే డు నాట్ నో దట్ దే ఆర్ ఇగ్నరెంట్ అది ఎంత హానికరమో చూసుకోండి ఇది లౌకికులు ఇంకా మీరు మతపరమైన వేషాలు వేసుకుని మనం అదే విషయం నేర్చుకున్నాం ఆ విషయంలో ఎట్టు పెట్టండి మనకి మతం పేరుతో లోకంలో వీళ్ళు చేసేటువంటి అల్లరి గడబిడ ఇంత అర్థరాలు ఈ మధ్య నేను అలా అమెరికా వెళ్ళిలో వచ్చేప్పటికీ మూడు కొత్త ఛానల్స్ వచ్చాయి మూడు కూడా మతానికి సంబంధించిన ఛానల్స్ శివశక్తి ఛానల్ ఏమిటి ఆ ఛానల్ వీళ్ళకి దాని సంగతి యోగి అని ఇంకొక ఛానల్ తర్వాత సాయి కోచి ఇంకోచ్చి ఈ సాయి అన్నది చాలా చిత్రంగా అలా సాయి పడుకుంటే ఒక ప్రవదం పడుకోవడానికి ప్రవదే ఉంటుంది ఇట్ గోస్ ఆనంద పురాణాలు ఎప్పుడో వ్యాసుడు రాశాడు అనుకుంటూ ఉంటారు జనాలు పురాణాలు వీళ్ళు రాసే వాటికే పురాణాలని పేరు మొన్న ఒక ఆయన ఏదో కథ చెప్పేస్తున్నాడు అవిగో పురాణం రాస్తున్నాడు రాసేసాడు అప్పుడే పురాణం సాయిబాబా మీద పురాణాలు రాసేశాడు సాయిబాబా మీద రాసిన కథలు అవన్నీ పురాణాలు అలాగే ఉంటాయి అలా తయారైనవే పురాణాలన్నీ కూడా రాసిస్తూ ఉంటారు ఏవో కర్మలు చేస్తూ ఉంటారు తర్వాత జనాలకి ఉపదేశాలు చేస్తూ ఉంటారు దేవుడి గురించి ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడిస్తూ ఉంటారు దేవుడి గురించి వీళ్ళకి దేవుడి గురించి నువ్వు మాట్లాడింది యథార్థం ఎలా అవుతుందని ముందు నీ స్వరూపం నువ్వు తెలుసుకోకుండా దేవుణ్ణి తెలుసుకోవడం సంభవం కాదు అని చెప్పి చూడండి మీరు ఎవరికైనా చెప్పి చూడండి మీరు యూ ట్రై గివిటెడ్ ట్రై వాళ్ళు దే విల్ బికమ్ యాంగ్రీ దే విల్ ఫైట్ విత్ యూ అరే హో ఆర్ యూ అరే వీళ్ళు ఇక్కడి నుంచి తరివేయండి దాన్ని తెరివేస్తా అక్కడి నుంచి ఫిజికల్గా దే విల్ థ్రో యూ అవుట్ సో లోకంలో దేవుణ్ణి తెలిసేసుకోవాలి మేము తెలిసేసుకుంటున్నాము మాకు కొద్ది గొప్ప ఇప్పటికే తెలుసు దేవుడు ఇంకా కొంత కూడా మేము తెలిసేసుకుంటాము ఆయన్ని చూసేస్తాము ఆయన్ని పట్టేసుకుంటాం కాళ్ళు పట్టేసుకుంటాము చేతులు పట్టేసుకుంటాం అని ఈ రకంగా దేవుణ్ణ ఒక మగవాడుగానో ఒక ఆడు యువతిగానో భావన చేసేసి వీళ్ళేమో చేసేటువంటి గడబిడ హద్దు పద్దు లేకుండా ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నీ స్వరూపాన్ని నీవు తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు దేవుడు తెలుస్తాడు నీ స్వరూపం నీకు తెలియకుండా నీకు దేవుడు తెలియడు అని మీరు చెప్పి చూడండి దే ఓంట్ యాక్సెప్ట్ ఇప్పుడు రాజుని నేను చూడాలి అనుకుంటే వారికి ఎంతో కొంత వాడు స్వయం ప్రిపరేషన్ ఉంటేనే రాజుని చూడగలుగుతా లేదా రాజు ఎలా చూస్తుంది ఏదో ఏదో కొంత సర్వీస్ రాజుకు చేయగలిగే సామర్థ్యాన్ని తాను సంపాదించుకుని రాజును చూడాలి ఒక ఆయనకి రాజును చూడాలని కోరుకుంటున్నాం ఊరికి వెళ్ళి ఎలా చూడాలని అంటే గేట్ దగ్గరికి వెళ్ళి రాజుగారిని చూడాలంటే తోసేశారు అక్కడి నుంచి ఇప్పుడు వాకపు చేశాడు వాకపు చేస్తే రాజుగారికి చదరంగా ఉంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది వార్త ఇతనికి ఆ చదరంగం అనేటువంటి కళని ఆలంబనంగా చేసుకుని అదొక రాజును కలుస్తాడు రాజును మెప్పిస్తాడు రాజు దగ్గర బహుమానాలు అనుకుంటాడు ఆ రకంగా దేవుణ్ణి చూడాలంటే మన లోపల కొంత ట్రాన్స్ఫర్మేషన్ కావాలి మన లోపల బయట వేషం పెడితే నామాలు గట్టిగా పెడితే దేవుడు కనపడ్డాడు నామాలు కాకపోతే పోనీ అడ్డ బొట్టు గట్టిగా పెట్టారనుకోండి దేవుడు కనపడుతాడా కొంతమంది ఈ బొట్టెలా పెడతారంటే ముందు గంధంతో పెద్దది పెడతారు దాని మధ్యలో కుంకంతో పెడతారు దాన్ని చాలా కాస్మెటిక్గా అలంకారం అందించేస్తాడు దేవుడు కనపడబోతాడు అలాగా దేవుడు కనపడాలంటే బాహ్యం సరే మంచిది దాంట్లో యోగ్యమైన దాన్ని బాహ్యాన్ని కూడా స్వీకరిస్తాము కానీ ఆంతరంలో గొప్ప పరివర్తన రావాలి అప్పుడు మాత్రమే దేవుణ్ణి మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి దేవుణ్ణి పలు తెలుసుకుందామనే దేవుణ్ణి భాగ్యాలు భజంత్రిలు గట్టిగా వయస్కే దేవుడు కనపడతాడా దేవుడికి చెవుడా అంత గట్టిగా మైతి పెట్టేసి వాయించేసుకోవడం అది ఏం పద్ధతిది చెవుడు ఏమన్నా దేవుడికి భక్తులకి తెలియాలి దేవుడికి చెవులు ఎదురా బాబు అది దేవుళ్ళో స శృణోతి రకం ఉంది పక్కన స్టిల్ స శృణోతి హీ లిజన్స్ కాబట్టి యుసే బిట్టుకోయట్లే సో దేవుడితోడు నువ్వు పాహిమాం పాహిమాం అనే మాట బాజా భజంత్రిలతో ఎందుకండి మామూలుగా ఏకాంతంలో కూర్చొని హే ఈశ్వర నేను చాలా కష్టాల్లో ఉన్నానుగా నన్ను రక్షించు అని ఏడవ అని ఏడవడే అలా ఏడిచిన వాడే వాడు అభివృద్ధికి వస్తారు రామకృష్ణ బ్రహ్మ హంస అలా అంటారు అని ఏడవడం కూడా నేర్చుకుంటారు ఏకాంతంలో ఏడవడం అభ్యాసం చేయాలి కానీ రోడ్డు మీద పడి బాజా భజంత్రీయులతో అల్లరి చేయడం వల్ల దేవుడు కనపడతాడు కానీ లోకంలో అలాగే ఉంటుంది వాళ్ళకి మనం దేవుడి గురించి ఇంత గడబడి చేస్తున్నాం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అని వాడు అనుకోను కూడా అనుకో అవిద్య అలా ఆదరించి ఉంటుంది పొగ మంచు వలె నిహారేణ ప్రావృత అనే చేత నిహారము అంటే చేత కప్పబడిపోయి ఉన్నది ప్రావృత ఆహ సో పొగ మంచు ఏమిటండి పొగ అవిద్య అవిద్య అనే పొగ జనులు నిహారేణ ప్రావృత జల్ప్యాచాహ పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉంటారు జల్ప్యాచాహ అసత్రూప ఆ భోజనం టైం అయినప్పటికీ మాత్రం ఇంకా దేవుడు లేదు మరి మన ఒకటి లేదు మన ఒకటలేదు కూరసు వాటి తయారు చరంతి ఐసా కర్త్యహే లోగ ఉక్త శాస అంటే ఉంది కాబట్టి ఆ రకంగా వేదమంత్రం అందిస్తోంది గురువుగా అవిద్య అలా జనాలని కప్పివేసి ఉన్నది కేవలం లౌకికుల్ని కప్పివేసింది మేము ఆధ్యాత్మిక పరమంగా ఉన్నామనుకునే భ్రమపడేటువంటి ఈ మతవాదులను కూడా మతాధికారులు పీఠాధియక వీళ్ళందరూ కూడా అవిద్య గుప్పిట్లో ఉన్నారని ముఖం మీద కనపడుతూ ఉంటుంది ముంజేతి కంకణమునకు అర్థమేలా అలా ఉంటుంది ఇట్ విట్ ఈజ్ లైక్ దాట్ అజ్ఞానంలో ఉన్నారు వీళ్ళని మనకి ముఖం మీద కొత్త వచ్చినట్టు కనపడుతూ ఉంటుంది అది దానికి వీడు అజ్ఞా ధర్మో రక్షిత రక్షిత అన్నాడు వీడు వీడు వీడికి విభక్తి జ్ఞానం లేదని తెలుస్తూ తెలుసుకోవడం మానేయమంటే ఎలా మానేస్తారు సో హౌ కెన్ యూ అవాయిడ్ ఇట్ ద పర్సన్ ఈజ్ ఏ డంప్ అండ్ యూ డోంట్ అండర్స్టాండ్ హిమ్ ఎస్ డమ్ గై హౌ హౌ హీ ఆబ్వియస్లీ డమ్మైలో కూడా అలాగా కాబట్టి లోకమంతా కూడా అజ్ఞానము అవిద్య ఆవరించి ఉన్నది కాబట్టి ఓ మానవులారా మీరు ఈ అవిద్యలోకి వెళ్ళిపోవద్దు మీరు తెలుసుకోవాలి ఎహచే దేది ది సత్యమస్తి అన్నదానికి రెండు మూడు అర్థాలు భాష్యకారులు చెప్తారు అథ అథ కూడా చెప్తారు ఆయన సో ఇహ అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉండగానే తెలుసుకోవాలి మానవ లోకంలో ఉండగా తెలుసుకోవాలి స్వర్గానికి వెళ్ళాక తెలుసుకుందాం అనుకుంటే వర్కౌట్ కాదు అక్కడ తెలుసుకునేది ఏముండదు అలాగే ఈ జన్మలోనే తెలుసుకోవాలి మరో జన్మలో తెలుసుకుందాం అనుకోకూడదు ఈ లోకంలో ఇప్పుడు ఈ జన్మ తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకుంటే సత్యమస్తి అథా సత్యమస్తి అంటే జీవితము చరితార్థం అవుతుంది నచేదిహావేదీత్ ఇహ అవేదీత్ నచేత్ ఒకవేళ తెలుసుకోలేదనుకోండి మహతీ వినష్టి చాలా పెద్ద నష్టం జీవితమైన నష్టం అని ఆ తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి మంత్రం చెప్తాం తర్వాత వాక్యంలో చిన్న టర్న్ ఉంది కాబట్టి మళ్ళీ అవతారిక ప్రస్తుతం ముందు ఈ మంత్రంలో ఈ భాగానికి అవతారిక కష్టాఖలు దొరికిందండి పుస్తకంలో అవతారిక ఉందా అంటే ఈ తెలుగు పుస్తకంలో వాక్య భాష్యం కాకుండా పద భాష్యం దగ్గర ఉంటుంది అవతారిక అక్కడే ఆటం కదా కష్టాఖలు ప్రేతాదిషు సంసార దుఃఖ బహుళూ కానికాయూ జన్మజరామరణరోగాది సంప్రాప్తి అజ్ఞానా రాష్ట్రకారులకి చాలా ప్రేమ ఎక్కువ కష్టాఖలు ఆక్రోశము అంటారు పాపం ఆయన తన మనస్సులో కలిగినటువంటి ఆవేదనని వ్యక్తం చేసే భాషని కష్టాఖలు అయ్యో ఎంత కష్టం రా ఎంత కష్టం పడుతున్నారు ఏం ఏం పడుతున్నారు సో జన్మ జరా మరణ సంసార జన్మ జరా మరణ రోగాది సంప్రాప్తి మేము పుట్టేవని చెప్పేసి గెంతులు వేస్తారు పుట్టిన వాళ్ళ గెంతులు వేస్తే అయింది వృద్ధాప్యం వీడి వ్యతిమీద పడుతుంది వచ్చి నేను ముసలివాడిని తన స్వరూపానికి ముసలిధనము లేదని తెలుసుకోరు మేము ముసలాడమైపోయామని చెప్పేసి ఏడు ముఖాలు పెట్టుకొచ్చుంటారు ఆ కొడుకులు కోడళ్ళ దగ్గర పడేడుస్తూ వాళ్ళు ఏదైనా మనల్ని చూడాలి అని తంటాలు పడతారు గౌరవం వాళ్ళు మరీ అద్వానంగా ఉండేవారు వాళ్ళ దగ్గర పావలా ఉండేది కాదు కొడుకును అడిగితే రెండు మూడు సార్లు ఇస్తాడు నాలుగో సార్లు నాన్నగారు తర్వాత అడిగి విసి భార్య పరిశీలిస్తూ ఉంటుంది ఎలాంటి పావలా అడిగినప్పుడల్లా పావలా అయినా మా పిల్లలు అడిగితే లేదన్నారు కదా మరి అంటున్నారు కాబట్టి అలా పడి ఉండి వాళ్ళు ఇచ్చేటువంటి కాఫీ టే కోసం వాళ్ళు పెట్టే తిండి కోసం వాళ్ళు ఇచ్చే బట్ట కోసం పూర్వం అలా ఉండేవారు ఆర్థికమైనటువంటి స్వాతంత్ర్యం లేకుండా అలా ఉమ్మడి కుటుంబాల్లో బతికేవారు ఈ రోజుల్లో ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది ఏదో వృద్ధా వృద్ధాశ్రమంలోనే డబ్బులు ఉన్నాయి కానీ నా కొడుకు నన్ను చూడటం లేదు నా కోడలు చెప్పిన మాట విన కోడలు మాట వింటుందా ఎప్పుడైనా వింటుందా అసలు వినాలని అనుకోవడం వీడి బుద్ధి వినకపోవడం ఆవిడ తప్ప మీరు అలా నా కోడలు చెప్పిన మాట ఎందుకు వింటుందండి ఆవిడేమో యువనలో ఉంటుంది పెట్లేకపోతూ ఉంటుంది భర్తను చేతిలో పెట్టుకుని ఆవిడేమో సంసారంగా నడిపిస్తూ ఉంటుంది ఆవిడ పిల్లలు ఆ పిల్లల్ని పైకి తీసుకురావాలనే ఉత్సాహంలో ఉంటుంది ఆవిడ ఈ ముసలాళ్ళ మాట ఎందుకు వింటుంది వీళ్ళకి బుద్ధి ఉండొద్దు అలా వృద్ధాత్మ్యంలో వచ్చేటువంటి దుఃఖాలతోటి మానస దుఃఖాలతోటి శరీరానికి రోగం వస్తే ఆ రోగం తనదే అనేటువంటిది భయంకరమైన తదాత్మ్యంతో ఆ శరీరం తరఫున ఏడుస్తూ అదే శరీరం పడిపోయే శరీరం దాని గురించి దాని గురించి అంత బెంగబెట్టుకోవడం అనవసరం అనే వివేకం లేకుండా జ మరణం వచ్చినప్పుడు అయ్యో నేను చచ్చిపోతున్నాను నేను బెంగబెట్టుకుని మరణించడం ఈ రకంగా ఈ ప్రాణులు ప్రాణి నికాయి నికాయి అంటే గ్రూప్స్ గ్రూప్స్ ఆఫ్ లైఫ్ ఫామ్స్ మానవుల్లో మానవులు మెయిన్గా మిగత ఇతర ప్రాణులలో కూడా కొద్ది గొప్ప మీదటువంటి దుఃఖాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇవన్నీ కూడా వచ్చి పడిపోతూ ఉన్నాయి సంప్రాప్తి అంటే వచ్చి పడిపోవడం మీద పడిపోవడం దాన్ని మీరు ఆపలేరు అలా అవుతోంది ప్రాణిని నికాయేషు ఈ ప్రాణి సమూహములు ఎలా ఉన్నాయంటే సంసార దుఃఖ బహులేషు బహుబీ సమసం సంసార దుఃఖములతో సంసార దుఃఖంతో వీళ్ళు నిండిపోయి ఉన్నారు చాలా థిక్ విత్ థిక్ విత్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సంసార సంసారం అనేటువంటి విషం ఒంటి పట్టేసి చాలా థిక్గా దుఃఖపడుతూ ఉంటారు అంటే ఒకటి బెంగల్ భవిష్యత్తు గురించి బెంగల్ ఇంకేం భవిష్యత్తు ఉంటుందండి డెబ్భై పడిలో పడ్డవాడికి ఇంకేం భవిష్యత్తు ఉండదు వాడికి తలకాయ భవిష్యత్తు మహా ఉంటే ఇంకో పదేళ్ళు కూడా ఉండడం అప్పుడు యంగ్ పీపుల్కి భవిష్యత్తు కానీ ఈ ఓల్డేజ్కి భవిష్యత్తే ఉంటుంది వాడికి బెంగా భవిష్యత్తుగా తర్వాత ఇమోషనల్ మూమ్స్ గాయాలు ఇమోషనల్ గాయాలతోటి తర్వాత వియ్యంకుడిలా ఉన్నాడు వియ్యపురాలి ఇవన్నీ చాలా మనస్సుని పిండి వేసేటువంటి ఇమోషనల్ గాయాలతో వీళ్ళు దుఃఖపడిపోతూ ఉంటారు కాన్ఫ్లిక్ట్ గిల్ట్ హర్ట్ గ్రెడ్జి ఫ్రస్ట్రేషన్ తర్వాత జలసి ఈ రకంగా దుఃఖపడిపోతూ ఉంటారు సుముసాత దుఃఖ బహులేషు ఈ జనులు తర్వాత కేవలం మానవుల్లోనే ఉందనుకోవద్దు మీకు దేవతలు ఇలాగే ఏడిశారు దేవతలు దేవతలు అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఉన్న వాళ్ళందరూ దేవతలు వాళ్ళేమన్నా స్టార్స్ కదండి స్టార్ అంటే పైరుడి కదా స్టార్ సో వీళ్ళు దేవతలు ఇది వాళ్ళ దేవతల్లో ఎలా ఉంది జైలుకి వెళ్ళివాడు ఒకడు జైలుకి వెళ్ళిపోతారని భయపడి వాళ్ళ తిట్టాల్లో వాళ్ళు పడుతూ ఉంటారు వాళ్ళకి ఏడిసిందా ఏమి ఇంకా స్త్రీలు ఆ గ్లామర్ సరిగ్గా రెండేళ్ళు మూడేళ్ళో ఉంటుంది అప్పటికి ఆ గ్లామర్ ఆటరు ఇంకా తర్వాత లక్ష సోపు అడ్వర్టైజ్మెంట్కి తప్ప ఇంకా దేనికి పనికిరా అయితే పిల్లలకి న్యూట్రీ న్యూట్రీమిల్క్ అడ్వర్టైజ్మెంట్ అలాంటిది ఏదో వేడవలసి వస్తుంది ఇంకా గ్లామర్ బేస్డ్ పాత్రలు ఏముండవు ఆ గ్లామర్ అలాగ టూ త్రీ ఇయర్స్ ఉంటుంది మాయమైపోతుంది మెరుపు మెరిసినట్లుగా మాయమైపోతుంది అప్పుడే వడేసి పట్టుకోవాలి ఏం పట్టుకున్నా డబ్బులు ఆ రకంగా వాళ్ళు అక్కడ దేవతలు కంటాలు పడుతూ ఉంటారు నరులు ఇంకా పశుపక్ష్యాముల గురించి చెప్పేది ఏముంది తిరిగక ప్రేత అంటే చచ్చిపోయి పితృ లోకంలో ఉన్నారు ప్ర ఇత ప్రేత అంటే అది అది సింగిల్ వర్డ్ కాదు అది ప్ర ఇత వెళ్ళిపోయారు మరి ఇత అనొచ్చు కదా ప్రేత అన్నది అంటే ఖాయిగా వెళ్ళిపోయారు ప్రా అంటే ప్రకృష్టం ఇతా గతాహ ఇవాళ వాహనంలోకి ఇవ్వలేదు వాళ్ళకి ప్రేత అనిపోయారు దేవతలు లేదా ప్రేత శబ్దం చేత మీరు ఎవరైనా ఈ స్పిరిచులు ఎవరన్నా తీసుకుంటే అవి ఎలాగేడి చేయి వాటికి మాత్రం సుఖం ఎక్కడుంది దుఃఖమే కదా ఎవరినో ఆశ్రయించి వాడిని దుఃఖపెట్టి వీళ్ళు సుఖపడిదే ఉంటుంది మీరు మరొకరిని పట్టుకుని వాడి మీద కక్ష పెట్టుకుని వాడికి జీవితంలో విశ్రాంతి లేకుండా చేశారనుకోండి ఎవరినైనా మీకు విశ్రాంతి ఉంటుందా ఉండదు కాబట్టి ఆది శబ్దం చేత ఇంకా ప్రాణులు ఎవరైనా ఉంటే మీరు కలుపుకోవాలి వీళ్ళందరూ ఈ అవిద్య అనేటువంటి పొగమంచు చేత కప్పబడి దుఃఖాన్ని అనుభవిస్తూ ఇలా ఉన్నారు మ్మా అతనికి ఆ ఛాప్ మీద కొంచెం చోటు కల్పిస్తా ఇంకో బాగా ముందుకు రావాలి వెరీ నైస్ అతన అదే అవసరం ఇహ చే వేదీ ద సత్యమస్తి నేదిహా వేదీర్ మహతి వినష్టి భాష్యకార్యం ఇహ ఇవచేత్ మనుష్య అధికృత సమర్థ సన్ అవేది తెలుసుకున్నట్లయితే అంటూ తెలుసుకోవాలి అంటే మీరు పశువులు పక్షులు ప్రయత్నములు పక్కన పెట్టాలి తెలుసుకోవడం అన్నదానికి మనుష్యులే అధికారం దేవతలకు కూడా అధికారం ఇందులో దేవతలకు కూడా ఉందని శాస్త్రకారులు నిర్ధారించారు దేవతాధికరణలో కాబట్టి మనుష్యుల మాట చూడండి ఉంటే మాట వరసకి ప్రాణులు అన్నప్పుడు దేవతలతో మొదలుపెట్టి పశుపక్షాల వరకు కవర్ చేసిన అల్టిమేట్గా డిస్కషన్ మనుషులకు అనుభవిస్తుంది కాబట్టి మనిషి అయితే మనుషులందరికీ వేదాంతం చెప్పేసి ఏంటంటే వర్కౌట్ కాదండి దాని ఏందో ఆ జిజ్ఞాస కలిగి ఉండాలి తర్వాత అధికారి అయి ఉండాలి వేదాంతానికి అధికారి అంటే ఇప్పుడు యజ్ఞం ఉందనుకోండి యజ్ఞానికి అధికారం ఒకటి ఉంటాయి ఎవడు అధికారి ఒక అతను వెళ్ళి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను శతచండీ అని చేద్దాం అనుకుంటున్నానని అన్నాడు అంటే గురువు గారు అన్నారు ఎంత సొమ్ము ఉంది మూట ఎంత ఉందని అడిగారు అంటే ఒక పది లక్షలు ఉందండి తక్కువ అవ్వడం పది లక్షలు పెట్టుకుని నువ్వు శతచండీ ఏం చేస్తావురా ఏకచండీకి సరపడదు అది శతచండీ ఏం చేస్తావు ఎంత కావాలి ఇంకెంత కావాలనే మాట కూడా వద్దు నువ్వు వెళ్ళి ఒకరికి డోంట్ వేస్ట్ మై టైం ఇంకొకడు వచ్చాడు శతజండీ చేస్తాను తొందర నీ దగ్గర మూట అంటే ఆరేడు కోట్లు ఉందండి ఓహో అలాగా అంతా కూర్చో నీ పేరేమిటి అని అప్పుడు కాబట్టి అక్కడ విత్తము కర్మకి అధికారంలో విత్తాన్ని మీరు మీరు విత్తమని విత్త వాళ్ళు వచ్చింది కాబట్టి కర్మకి విత్తం కావాలి నేను అయ్యప్పని దర్శించి వస్తానంటాడు అప్పుడు ఎంతో మీ అంటే నా దగ్గర రూపాయలు అయ్యప్ప ఏమిటి ఇంట్లో కూర్చో బొలారం వెళ్ళి రావడానికి సరిపడదు అంటే బొలారంలో అయ్యప్ప దేవాలయం ఉండాలి కాబట్టి విత్త ఉండాలి తర్వాత ఓపుకు ఉండాలి అరవై వచ్చి నేనేమో చండియాగం చేస్తానంటే ఇంటికి వెళ్ళమంటారు ఓపుకుండాలి కృష్ణకేశ జుట్టు తెల్లబడిపోయిన తర్వాత నువ్వు యజ్ఞం చేయడానికి పనికిరావు అక్కడ జుట్టు ఏమీ యజ్ఞం చేయదు కాళ్ళల్లోనూ చేతుల్లోనూ శుక్తు ఉండాలి తిండి లేకుండా అలా పగు ఉండాలి కాబట్టి కర్మకి అధికారి వేరే ఉంటారు ఉపాసనకి అధికారి ఇంకో రకంగా ఉంటాడు జ్ఞానానికి అధికారి ఇంకో రకంగా ఉంటాడు ఇక్కడ వివేక వైరాగ్యములు ముముక్ష ఉండాలి ఇక్కడ ముముక్షు ముముక్ష వై ఉండాలి అంటే ఈ సంసారము ఇది వేస్ట్ ఇది దీంట్లో పడి ఉడికే శ్లేషంలో పడ్డ ఏదలాగా పంటలు పడ్డా అనవసరం ఈ సంసారం మీద ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు అంటాడు ఒకడు అది వాడితో వస్తాడు వాడికి విరక్తి నాకు ఈ స్వర్గాలు భోగాలు దేవతలు దేవతల లోకాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గర ఈ భోగాలు అనుభవించడం స్పెషల్ స్టేటస్ వైపు ఉంటాం ఇవన్నీ నాకు వద్దండి నా ఆత్మనిష్టలో నేను ఉండి నేను మోక్షాన్ని పొందాలి అని ఒకడు వస్తాడు అటువంటి యోగ్యత ఉన్న మనిషి అయ్యి అధికారం సమర్థ అధికారం ఉంటే ఈ లక్షణాలు ఉన్నప్పటికీ కొంత సామర్థ్యం కూడా ఉండాలి సామర్థ్యం అంటే ఉపనిషత్తులు అధ్యయనం చేయాలంటే వాడి కొంత శాస్త్రీయమైన పడికట్టు తెలుసు ఆ పద్ధతి తెలుసు లేకపోతే మరీ మూర్ఖుడు అనుకోండి వాడిని కూర్చోబెట్టి ఉపనిషత్తులు బోధిస్తే ఉపయోగం ఉండదు వాళ్ళకి ఏం చేయాలి ఏదో పని అప్పదెప్పాలి ఈ పని ఈ సేవ చేయరా వాడు పనికొస్తారు మంచి సహృదయతో ఉన్నది చదువు మీద శ్రద్ధ తక్కువ సేవకు బాగా పనికొస్తారు వాడిని కర్మయోగంలో ప్రవేశపెట్టాలి తర్వాత శ్లోగా వివేకం పెరిగినప్పుడు జ్ఞానాన్ని పనికొస్తారు కాబట్టి ఈ విధంగా మనిషి అయ్యి ఉండాలి సాధన చతుష్ట లక్షణాలు కలిగి ఉండాలి అసామర్థ్యం కూడా కలిగి ఉండాలి అటువంటి వాడిని ఉద్దేశించే మనము అవేదీత్ అనగలుగుతాము అవేది తెలుసుకోగలుగుతున్నాడు తెలుసుకుంటూ తెలుసుకున్నాడు లుంగు అవేదీత్ అంటే లుంగు కాబట్టి అవి విధాతువు అటువంటి వాడు తెలుసుకున్నట్లయితే అనే అంటే యోగ్యత ఉండి తెలుసుకోవాలనే అభిప్రాయం యోగ్యత లేకుండా వేళ తెలుస్తుంది దేన్ని తెలుసుకోవాలి ఆత్మానం యథోక్త లక్షణం సో పైన చెప్పిన లక్షణములు కలిగిన ఆత్మను తెలుసుకోవాలి పైన చెప్పిన లక్షణములు అంటే ఏటో తెలిసిన ఆత్మ విదితము కాదు అవిదితము కాదు అది పైన చెప్పిన లక్షణం అన్యదేవతద్విదితాత్ అథో అవిదితాదధి అది ఆత్మ యొక్క ప్రధానమైన లక్షణం అది ఈ సంసారంలో ఈ జగత్తులో తెలియబడే పదార్థములన్నీ తెలియటకు యోగ్యములైన పదార్థములన్నీ ఏద విదితములు అయి ఉంటాయి అవిదితములు అయి అంటే ఏమిటి మీ దగ్గర తెలుసుకున్నటకు తెలుసుకునేటువంటి ఒక సాధనం ఒకటి ఉన్నది తెలుసుకునే సాధనం ఒకటి ఉన్నది ఇది ఎలాగంటే ఒకడు సాధనం ఒకటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి పట్టుకుని వస్తాడు ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి చెక్ చేస్తూ ఉంటాడు చెక్ చేసి వాడు డబ్బు సంపాదించుకుంటాడు ఇన్స్ట్రుమెంట్ ఒకటి పట్టుకొస్తాడు అలాంటి దృష్టాంతం ఏదైనా ఉందా సపోజ్ బీపీ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొచ్చాడు అనుకోండి ఉదాహరణకి చెప్తున్నా ఏమండి మీలో ఎవరైనా బీపీ చెక్ చేసుకుంటారా అని అడుగుతాడు ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని ఉంటాడు దగ్గర అంటే ఎంత అవుతుందని మనం అడుగుతాం అంటే రెండు రూపాయలు ఇవ్వండి అంటారు సరే రా అని అందరికీ బీపీలు చెక్ చేసి రెండు వేల రూపాయలు కోసం చేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ జాగ్రత్తగా మూట కట్టుకుని బొదులు పెట్టుకుని వెళ్ళిపోతారు దట్ ఈస్ లైక్ దాట్ ఎవండి సో అలాగే మన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఏమిటో ఇన్స్ట్రుమెంటు బుద్ధి కాంటనేటివ్ మైండ్ అంచేతనే మీరు నడిచి వెళ్తున్నారనుకోండి గోడకేసుకొస్తారు గోడ మీద పోస్టర్ కనపడుతుంది వెంటనే ఇల్ల ఆగి చూసి తెలుసుకుంటారు ఎందుకండి ఇంకా చెప్పాను కదా బీపీ ఉన్నవాడు ఏం చేస్తాడు ఆ ఇన్స్ట్రుమెంట్ తగిలించి బీపీ మేషన్ చేస్తాడు అలాగే మీ దగ్గర ఆ బుద్ధి కాల్గినేటివ్ మైండ్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా దాన్ని తగిలించి అక్కడ ఏముందో ఆ హీరోయిన్ ఎవరు హీరో ఎవరు తెలుసుకుంటారు అలా వెళ్తూ ఉంటారు ఏదో దేవుడు దేవాలయం కనపడుతుంది ఆగిపోయి ఏమిట్రా దేవాలయం ఏమిటని లోపలికి వెళ్తారు తెలుసుకుంటారు ఓహో ఇది కొత్తగా అయ్యప్ప దేవాలయం వచ్చిందా ఇక్కడ అని తెలుసుకుంటారు ఇప్పుడు మీరేం చేస్తున్నట్టు మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా ఏమిటి ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు కాగ్నేటివ్ మైండ్ బుద్ధి అంటారు బుధ అదే ధాతువు నుంచి బుద్ధి అనే క్లిప్రత్యయం వచ్చింది బుధ అంటే తెలుసుకుంటా బుద్ధి అతను ఉంటుంది ఆత్మలేపది కాబట్టి బుధ దివాది సో తెలుసుకుంటూ ఉంది అంచేతమే బుద్ధి అని కనుక అలా తెలుసుకునేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ మీ దగ్గర ఉంది అది ఉపయోగించి లేదా తెలుసుకుంటూ ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చారనుకోండి అవన్నీ తెలుసుకుంటూ దట్ ఈజ్ హో యూ ఆర్ ఒకప్పుడు మీకు తెలుస్తుంది ఏమండి అది ఏమిటండి అది ఏమిటో తెలియలేదో ఏమిటండి అని అడుగుతారు అంటే ఆ ఇది తెలిసిపోయింది విదితన్ని అలా ఇప్పుడు ఈ ఆత్మ ఏమిటి విదితమా అవిదితమా ఇది కాదు అది కాదు ఎందుకని ఆ తెలుసుకునే ఇన్స్ట్రుమెంట్కి ఆ ప్రకాశాన్ని ఇచ్చేది ఆత్మ కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్కి అది విషయము అవ్వదు ఇన్స్ట్రుమెంట్కి విషయం అయితే ఆల్రెడీ విషయం అయిందనుకోండి అది విదితము ఇంకా విషయం కాలేది ఈ పైన అవుతుంది అవిదితము బీపీ ఇన్స్ట్రుమెంట్ లాగా పదమూడు నుండి వీళ్ళ నలుగురికి బీపీ చూడడం అయిపోయింది వాళ్ళ బీపీ రికార్డ్ అయిపోయింది వెళ్ళది ఇంకా కాలేదు విదిత అవిద్యత అలాగే అలాగే ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి తెలిసినవి విద్యత ఇంకా తెలియనివి ఇంకా తెలియకపోతే ఈ పైన తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందు గురించి అవిద్యత ఇప్పుడు ఆత్మ ఇంతకుముందే మనకి తెలిసిన వాటిల్లో ఒకటియా లేక ఈ పైన ఇంకా తెలియకుండా మిగిలి ఉన్న అనేకములో ఆత్మ ఒకటియా లోకంలో ఏమనుకుంటారు అయ్యప్ప భక్తులు ఉన్నారనుకోండి ఫస్ట్ ఇయర్ అయ్యప్పలు ఎలా ఉంటారు ఫస్ట్ ఇయర్ అయ్యప్పలకి అయ్యప్పలు ఏమిటి అవిదీత సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ అయ్యప్పలకి అయ్యప్ప ఏమిటి విదీత సంథింగ్ లైక్ అంతే కదా కాబట్టి అలాగే ఆత్మ ఇది కొంతమందికి విదితము అయితే మరి కొంతమందికి ఏమవుతుంది అవిదితము సపోజ్ కొంతమందికి అయ్యా ఆత్మ అంటే అబ్బాయి మాకు తెలియదండి అవిదితము ఓహో వీళ్ళ వాళ్ళకి తెలియదన్నమాట కాబట్టి తెలుసున్న వాళ్ళు ఎక్కడో ఇంకోతోటి ఉంటారు మనం అక్కడికి వెళ్తే వాళ్ళకి ఆత్మ తెలిసి ఉంటుంది అని ఈ విధంగా ఆత్మను అయితే విదితములో ఒకటిగా లేక అవిదితములలో ఒకటిగా జనులు భావన చేయుట గలదు మీరు ఆ విధంగా ఆత్మ గురించి అనుకుంటున్నంతసేపు అంటే అది మీకంటే ఇతరము మీ యొక్క బుద్ధి అనేటువంటి ఇన్స్ట్రుమెంట్కి దొరికేది అని మీరు అనుకుంటున్నంత కాలము మీకు ఆత్మతత్వం తెలియనే తెలియదు మరి ఎలా తెలుస్తుంది ఈ కథ అంటే నేను చెప్పాను చెప్పే ఉంటాను చెప్పానంటే చెప్పే ఉంటాను మళ్ళీ చెప్తున్నా మరి ఎలా తెలుస్తుంది ఆత్మ విదితము కాదు అవిదితము కాదు అని తెలుసుకోవాలి అంటే ఏమిటి అంటే ఏమిటో తెలుసిన దిస్ యాటిట్యూడ్ ఆఫ్ నోయింగ్ బుద్ధిని ఉపయోగించి ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించి తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది మానేసి అంటే మానేయమంటే నిద్రపోమంటారా నిద్రపోయినప్పుడు ఎలాగా మానేస్తారు కాదు నిద్రపోయినప్పుడు మానేరా ఓకే నిద్రపోవడం లాంటిదే కానీ తెలివిగా ఉండి నిద్రపోవడం లాంటిది కాబట్టి దీన్ని జాగ్రత్ సమాధి జాగ్రత్సు శక్తి అంటారు దాన్ని సమాధి సమాధి అనగా వేదాంతుల సమాధి అంటే ఏమిటి నిద్ర లాంటిదే కానీ తెలివిగా ఉండుట తెలివిగా ఉండి ఉండి ఎలాగా ఎలా ఉండాలి తెలివిగా తెలుసుకునే ప్రయత్నం చేయడం మానేసి మానేసి నిద్రపోవాలా కాదు తెలివిగా ఉండాలి అప్పుడు ఆత్మ తెలుస్తుందా తెలియడం అంటే ఇలాగ తెలుస్తుంది ఎలాగా యూ విల్ నో ఆత్మ బై బీయింగ్ ఆత్మ ఇప్పుడు ఆత్మరూపులై మీరు విరుతూ ఉంటారు ఆ ఆత్మ తెలుస్తుంది తప్ప ఆత్మ ముందు నిలబడి మీరు తెలిసేసుకున్నామనే విధంగా తెలియబడదు కాబట్టి విదితా విదితముల కంటే విలక్షణమైనదిగా ఇతరముండే విలక్షణము సో ఆ విధంగా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఎలా తెలుసుకోవాలి యథోక్తేన ప్రకారేణ ఆత్మ యొక్క స్వరూపము పైన చెప్పారు ఎలా తెలుసుకోవాలో కూడా చెప్పారు ఎలా తెలుసుకోవాలన్నారంటే ఆగమము ద్వారా తెలుసుకోవాలన్నారు ఆగమం ఉన్నది అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అంటే ఏదో ఆగమము గలదు మనం చర్చించాం సో ఇదే ఆగమం అన్యదేవ తద్విదిత దథో అవిదితాదీ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం ఇది శుశ్రుమ పూర్వేశాంగేరస్తాచక్షిరే అది ఆగమం అంటే పూర్వ వాళ్ళు చెప్పారు మాకు అలా వచ్చిందాన్ని ఆగమం అంటారు ఆ ఆగమము అయితే ఆగమం పట్టేసుకుని నేను దాన్ని పారాయణ చేసి ఇస్తే వచ్చేస్తున్నా అలా వీళ్ళు కొంతమంది అదారు మాళ్ళ సిద్ధంగా పెట్టుకుంటారు దీన్ని ఇప్పుడు పది లక్షల సార్లు సరే సార్ మొదలు పెట్టేస్తాడు గట్టా కట్టా కట్టా కట్టాక మొదలు పెట్టేస్తాడు ఖాతాలో నమోదు చేసుకుంటూ చేయబోయ్ అంటే మొదలు పెట్టేస్తాడు మొన్న ఎక్కడికోవడానికి ఉపన్యాసానికి వెళ్ళాను ఆ ఉపన్యాసానికి హరే కృష్ణ భక్తులు ఒక ఆయన ఆయన వచ్చి నా ఎదురుకుండా కూర్చున్నాడు ఎదురు ఉపన్యాసం చెప్తుంటే నా ఎదురుకుండా కూర్చోలేడు ఆ మెడలోనేమో సంచి పెట్టుకుని ఆ సంచిలో చేయి ఓపేసి ఊరికే తిప్పేస్తున్నాడు పైకి కూడాను ఆయనకి పైకి అంటే కానీ ఆ సంతృప్తి కలదు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అని తిప్పేస్తా నాకేసి చూస్తూ నేను చెప్పి ఉపన్యాసం వింటున్నాడు ఏమింటాడు నా ఉపన్యాసం ఏమైనా తెలుస్తుందా తెలియదు హరే కృష్ణ హరే కృష్ణ తిప్పేస్తున్నాడు కొంతసేపు అయిన తర్వాత ఆపేడు పండ్లు ఈ పైన వింటాడేమో ఉంటుంది ఆ పెద్ద పూస ఒకటి అక్కడ పెట్టి మళ్ళీ తిప్పేస్తున్నాడు హరే కృష్ణ కాబట్టి అవిజ్ఞాతం జానతాం విజ్ఞాతం జానతాం అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమం అలా తిప్పేస్తే అలాగా జపం చేసేస్తే ఆగమం కదా మరి తెలిసిపోతుందా అంటే అలా తెలియదు నాన్న అది కాదు తెలుసుకునే పద్ధతి దాన్ని తాత్పర్యం బుద్ధికి రావాలి అంటే అది ఎలా వస్తుంది మేము సంస్కృతంలో అది కానీ ఆచార్యుల్లో ఉండే ఆగమ ఆచార్య ఉపదేశ ఈరోజుల్లో ఆచార్యుడంటే వాడేదో ఏదో ఏదో ఎక్కిస్తాడు వీడికి చెట్టు ఎక్కించడం అని తెలుగులో శాంతం ఉంటుంది ఆ చెట్టు పైకంటే ఎక్కించేయడం వాడి దగ్గడే జాతకాదు వాడికి అక్కడ ఉండిపోతాడు ఆ రకంగా వీళ్ళు ఆచార్యులు ఏం చేస్తారంటే వీడికి ఒక మంత్రమో తంత్రమో ఏదో తగిలిస్తాడు తగిలించి ఓ లింగమో లేకపోతే బొమ్మ ఒక ప్రతిమ తెలుగులో బొమ్మ మీరు మనలో అనుకోకండి సంస్కృతంలో ప్రతిమ అంటారు సో అది ఇచ్చి దీన్ని అది దీనికి అభిషేకం చేసుకో అన్నా అలాంటిది ఏదో పెట్టడం వాడు పెడితే వాడిక పోయి దాంట్లో పడిపోతాడు అలాగంటే ఆచార్యుడు వల్ల వర్కౌట్ కాదు ఇది ఆచార్యుడు అనేవాడు బరువు ఎవడు పెట్టాడో వాడు ఆచార్యుడు బరువు పెట్టి వాడు ఆచార్యుడు కాడు పాపం సంసారంలో వాళ్ళు ఎప్పటికీ ఏదో బరువులో ఉంటారు వాళ్ళని ఎత్తి ఏదో బరువు పెట్టకూడదు వాళ్ళకు ఉన్న బరువు ఏమన్నా తీసేయడం జాతం తీసేయాలి ైటన్ చేయాలి తప్ప హెవీగా చేయకూడదు మనుషులు వాళ్ళ వాళ్ళ బరువు పెట్టకూడదు తర్వాత వాళ్ళ మైండ్ ఇప్పటికే చాలా కన్స్ట్రిక్టెడ్ అయిపోయి ఉంటుంది ఎవేవో విశ్వాసాలతోటి మూసు కూచూచుకుపోయి మూసుకుపోయి ఉంటుంది మనస్సు వాడికి ఇంకొక అలాగంటే విశ్వాసం ఒకటి తగిలించి వాడు అలా దాంట్లోనే ఫిక్స్ అయిపోయేట్లే చేయకూడదు ఓపెన్ అప్ చేసి పొందించాలి కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన ఆచార్యుడు ఆయన పట్టుకుని యాగమాన్ని ఉపదేశం పొందుట ద్వారా తెలుసుకోవాలి అని ఇంతకు ముందు చెప్పారు యథోక్తేణోక్త లక్షణం ఆత్మానం విదితవాన్ తెలుసుకున్నట్లయితే విదితవాన్ ఎది అన్నమాట తెలుసుకున్నట్లయితే అథా అథ అంటే తద అప్పుడు ఇహ చే అంటే అప్పుడు సత్యవస్థి అని ఉంది సత్యవస్థ అంటే అస్థి సత్యం సత్యము గలదు ఏమిటండి సత్యము గలదు అంటే అర్థమంటూ తెలుసునా రెండు మూడు రకాలుగా చెప్తున్నా ఎలాగా మనుష్య జన్మని అస్మిన్ అవినాశ అర్థవత్వా సద్భావోవా అని మూడు రకాలుగా చెప్పారు సో సత్యము గలదు సత్యము అంటే ఒక అర్థం ఏమిటంటే అవినాశము వినాశము లేకుండుటగ గలదు అంటే అభిప్రాయం ఏమిటండి చూడండి మీరు మనుష్య జన్మయందు ఉన్నారు కదా ఈ మనుష్య జన్మయందు ఉంటూ వినాశము లేక లేకుండాలి అంటే ఆత్మస్వరూపము తెలియటే ఒక్కటి ఏ మార్గము మీరు ఆత్మస్వరూపం తెలుసుకున్నట్లయితే అవినాశ అస్తుంది మనుష్య జన్మని అవినాశ ఈ మను ఈ మనుష్య ఈ హాని ఉంది కదా ఈ మనుష్య జన్మ ఎందు వినాశము లేకుంబుట అవినాశ అది సత్యం అస్తి అది ఉన్నట్టే అంటే అర్థం ఏంటి మనుష్య జన్మ అదర్వైజ్ మనుష్య జన్మ ఏమవుతుంది వినాశం లేకుంటుంది ఒకతను నేను ఎరుగుతున్నాం ఇంటర్మీడియట్లో సెకండ్ క్లాస్లో రాశాడు ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు కాబట్టి ఈ చుట్టుముట్ట ఎక్కడ కాదు మీకు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీ కొనుక్కోవాలంటే నాతో చెప్పండి మీరు ఎవరైనా ఇంజనీరింగ్ కాలేజీ దాన్ని నడపక్కలా దాన్ని మీరు పెళ్లిళ్ళకి వాడచ్చు లేకపోతే ఏదైనా కాంప్లెక్స్లు కట్టొచ్చు నిజంగా ఇరవై ఎకరాల ఇంజనీరింగ్ కాలేజీ అమ్మకానికి వచ్చింది కావాలంటే చెప్పండి నాకు ఐ నాట్ జోకింగ్ ఎవరికైనా కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ ఇచ్చి నన్ను కాంటాక్ట్ చేయమనండి నాకు రియాలిట్ తెలుసు ఓ ఎస్టేట్ ఆయన తెలుసు ఆయన ఓ ఎకరాల ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది అమ్మకానికి నేను వాకప్ చేశాను ఏమండి మరి దాన్ని నడిపించ నడిపించక్కర్లేదండి బాబు అది ఇప్పుడే నడవట్లేదు అది అంటే మూసేశారంటే మూసేసినట్టే అనుకోండి మీకు ఇరవై ఎకరాల ఇంజనీరింగ్ కాలేజీ ఆ లొకేషన్ అన్ని మీరు చూసుకుని కొనుక్కోవచ్చు బిల్డింగులతో సహా అమ్మకానికి వచ్చింది మూసేసినట్టే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ పరిస్థితి అది నేను చెప్తున్నాను కదా ఇప్పటిది కాదు పదేళ్ల క్రితం ఇంజనీరింగ్లో సీట్ వస్తే హీ మేడెక్టి హెవెన్ అనే పరిస్థితి ఉన్న రోజుల్లో వాళ్ళు సెకండ్ క్లాస్లో కట్టాడు వాడికి చుట్టుముట్టి ఎక్కడా సీటు రాలేదు మొత్తానికి తమిళనాడులో సీటు సంపాదించాడు అక్కడ డబ్బు ఇస్తే వాళ్ళు ఇచ్చారు బాగా డబ్బు ఇచ్చారు డబ్బిస్తే సీట్ ఇచ్చేశారు వాళ్ళు తంజావూరులో దొరికింది వాడికి ఆ తంజావూరు వెళ్ళిపోయాడు ఓ సెల్ ఫోన్ ఒకటేనో కొనిచ్చారు అమ్మగారు సెల్ ఫోన్ ఎందుకండి ఇంజనీరింగ్ అడిగితే సెల్ ఫోన్ ఒకటి కొనిచ్చారు అయ్యగారు వెళ్ళి ఫైవ్ పీజీలోకి కట్ వచ్చారు ఫస్ట్ ఇయర్ అయిపోయింది వాపసు వచ్చాడు వెళ్ళాడు తర్వాత ఇంటికి ఉత్తరం వచ్చింది మీ వాడు ఏ పరీక్షలు ఫస్ట్ ఇయర్లో పాసు కాలేదు అని వచ్చింది వీళ్ళు అయ్యో అమ్మో అంటో ఒకడు వెళ్ళి వాడితో చెప్పారా మళ్ళీ ట్యూషన్ పెట్టించి ఇది చేసి అది చేసి వీళ్ళు వాపసు వచ్చారు వీళ్ళకూ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంజనీరింగ్ అనేది పరీక్ష అయిపోతే ఫెయిల్ అయితే ఆ ఆఫర్ వెళ్ళిపోవడమే ముందుకి సెకండ్ ఇయర్ అయిపోయింది ఓపిక ఫినిష్ చేసేస్తాను థర్డ్ అది అయిపోయింది వీళ్ళకి సాకీదులు వస్తూనే ఉన్నాయి మీ వాడు సెకండ్ ఇయర్లో ఏ పరీక్షలో పాస్ అవ్వలేదు థర్డ్ ఇయర్లో ఏ పరీక్షలో ఫోర్త్ ఇయర్ కూడా ఏ పరీక్షలో పాస్ అవ్వలేదు ఫోర్ ఇయర్స్ డొనేషన్తో సహా ప్రతి ఏడాది డొనేషన్ కడుతూ ఉండడం కంటిన్యూ చేస్తూ ఉన్నాడు నాలుగేళ్ళు అయిపోయింది ఏ పరీక్షలు పాస్ అవ్వలేదు అది సో ఇప్పుడు ఈ నాలుగేళ్లు తంజావూరు మతాభం పెట్టి అక్కడ చేసిన ప్రయత్నం అంతా కూడా ఏమిటనమాట ఇది నా ఆశ అన్నారు అలా అయిపోతుంది మనుష్య జన్మ ఎందు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే అదిగో మా మిత్రుడు కొడుకు వాడి ఇంజనీరింగ్ విద్యలాగా వీడి బతుకు అలాగే తెల్లవారుతుంది ఎప్పుడో వచ్చి మృత్యు కబళించి వేస్తుంది వీడు అజ్ఞానిగానే మిగిలిపోతాడు అటువంటి పరిస్థితి లేకుండా వీడు కృతార్థమవుతాడు అర్థవత్త సత్యం అన్నదానికి సార్థకథ అని మీరు చెప్పచ్చు అర్థవత్త అంటే సార్థకత ఇడు మనిషి పుట్టినందుకు జన్మ సార్థకమైనది అని చెప్పచ్చు సార్థకత అస్తి లేకపోతే సద్భావోవా ఇది ఆ పుష్పం సార్ లేదండి ఇది ఇక్కడ ఉందిలే సద్భావోవా సద్భావము అంటే సత్స్వరూపుడై ఉండుట లేకపోతే ఎన్ని నాలుగు అర్థాలు చెప్పారా దాన్ని సెటిల్ చేయటం అంత తేలికై కాదు నే కానీ సెటిల్ చేశాను ఇక్కడ మొదట అర్థం ఏమిటి వినాశము కలుగకుండుట ఉండును అంటే వినాశము లేకుండా ఉంటుంది రెండవ అర్థం ఏమిటి అర్థవర్త అంటే సార్థకత ఉండును లేదా సద్భావ అంటే సద్భావము ఉండును సద్భావం అంటే ఏమిటో తెలిసిన సత్స్వరూపుడై ఉండుట సత్యం అంటే ఏమిటి సత్ కాబట్టి సత్ అంటే సత్య సత్ అంటే ఉన్నదేవాన్ని సత్ అంటారు అదే పరమాత్మ యా అంటే ఆ స్వరూపుడై దాన్ని తెలుసుకునే ఆ స్వరూపంలో ఉండుత అది సద్భావ తర్వాత ఇంకొకటి పక్కనే ఉంది పరమార్థతవా పరమార్థత అంటే ఏమిటి సత్యవస్తువునందు నిష్ట సత్యజీవనము ఎన్ని రకాలుగా చెప్పారు సత్యశబ్దానికి అర్థం చెప్పచ్చు సత్యజీవనము అనే మాట ఆ ఎక్స్ప్రెషన్ మంచి ఎక్స్ప్రెషన్ అందుకోసమే పెట్టాను నేను అంటే సత్య జీవనము దివ్య జీవనము అని ఇలాంటి మాటల్ని మహాత్ములు ప్రయోగించారు స్వామి దయానంద సరస్వతి ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ ఆయన ఏమన్నారంటే సత్య జీవనము అన్నారు బతికితే సరిపడదాయా సత్యమైన బతుకు బతకాలి తప్ప ఊరికేదో బతికేసేమంటే ఉపయోగం జీవనం ఎలా ఉండాలి సత్యజీవనమై ఉండాలి అన్నారు ఆయన శివానంద మహారాజ్ ఏమన్నారు అరే మనిషిలాగా పశువులాగా కదురా బతకడం మనిషే పుట్టినందుకు పశువులాగా ఉండకూడదు మనిషే పుట్టినందుకు దేవతలా ఉండాలి దివ్య జీవనము అని ఆయన డివైన్ లైఫ్ సొసైటీ కాబట్టి సత్యం అన్నదానికి సత్య జీవనము అని అర్థం చేస్తాం ఏమిటి సత్య జీవనం అంటే ఏమిటి ఏ బతుకులో అయితే నిష్ట పరమార్థమునందు ఉండును అది అవన్నీ మీరు లోకములు చూడండి పురుషులు ధనం మీద భోగాల మీద నిష్ట పెట్టుకుని ఉంటారు చూసుకోండి ఎక్కడైనా వాడికి నిష్ట ఉంటుంది వీళ్ళే లేని వాళ్ళని మీరు అనుకోదు వీళ్ళేమి వీళ్ళేమి జయజమ్మలు కాదు జయజమ్మ అంటే తెలిసిన అమాయకులు ఏం కాదు వీళ్ళు వీళ్ళు ఆవుస్తే పేగులు లెక్క పెడతారు తెలిసినవి కదా వీళ్ళే దేవాంతకులు చాలా తెలివైన వాళ్ళు జనులు వాళ్ళకి బోల్డ్ అంత నిష్ట ఉంటుంది కానీ నిష్ట ఎక్కడ ఉంటుంది ధనం మీద భోగాల మీద ఉంటుంది ఎంత నిష్ట ఉంటుందో తెలిసినా ధనం మీద వాడు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతే ఓ చేతితో సెల్ ఫోన్ మాట్లాడిస్తూ ఉంటాడు అంత నిష్ట ఉంటుంది ఇదే బిజినెస్ మ్యాడమ్ అంత నిష్ట ఎంత మొత్తం ట్రాఫిక్ అంతా కంగా ఎవరైపోయినా పర్వాలేదు వాడు మాట్లాడేస్తూ ఉంటాడు వాడి నిష్టే వాడిది లోకంలో జన్మలు ఎలా ఉంటారు డబ్బు సంపాదించే వాళ్ళు ఎలా సంపాదిస్తారో తెలిసిన రెండు చేతుల సంపాదిస్తారు తమ శ్రద్ధంతా దాని మీద పెట్టి సంపాదిస్తారు నిష్టకి తక్కువ ఏం ఆ అదే నిష్ట వీడు వేదాంతం పెడితే ఆత్మజ్ఞానం అయిపోయి ఉంది ఇవాడు అంత ఉంది మరి కొంతమందికి భోగాల మీద నిష్టం గోవాలో అరవయో బర్త్డే చేసుకున్నాడు ఒక ఆయన భోగ నిష్ట దాని మీద నేను ఆర్టికల్ చదివాలి తెగల్లో తెలుస్తుంది నేను ఎక్కడ చదివానంటే న్యూయార్క్ టైమ్స్లో చదివాను అక్కడ ఉండడం చదివా కాబట్టి భోగనిష్ట గోవాలో ఎందుకు గోవా ఎందుకు అంటే గోవా అంటే భోగ ప్రదేశం వాడి అభిప్రాయం అలా ఉంటుంది కదా కాబట్టి భోగనిష్ట ఉంటుంది జనులు ఎలా ఉంటారు అంటే అసన్నిష్ట ఏది పరమార్థము కాదో ఏది మిథ్యయో ఏది అబద్ధమో దాని ఎందు నిష్ట కలిగి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలా ఉండకూడదు అది అసత్య జీవనం అవుతుంది సత్య జీవనము ఉండాలి సత్య జీవనం ఉండాలంటే ఏది సత్యమో దాని ఎందు నిష్ట ఉండాలి దాన్ని సత్యం అనే పదంతో వ్యాఖ్యానం చేశారు కాబట్టి సత్యమస్తి అంటే ఎన్నర్థాలు వచ్చేక్కడికి అవినాశ అస్తికత అస్తి సద్భావ అంటే సత్స్వరూప సత్స్వరూప సత్స్వరూపత అస్తి పరమాథత అంటే సత్యజీవనం అస్తి అన్నీ ఇంటర్ రిలేటెడే సత్యమస్ పరమార్థత వా సత్యం విద్య కాబట్టి ఇక్కడ ఎన్ని రకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నాము సత్యం అంటే యథార్థమైన ఫలం ఉన్నది జన్మ సార్థక్యం ఉన్నది పుట్టిన దానికి పుట్టినవాడికి సద్భావము ఉన్నది సాధుభావం సాధువుగా బతకడం ఉన్నది పరమార్థ ప్రాప్తి అనే నాలుగవ వ్యాఖ్యానము పరమార్థమును పొందుత పరమార్థత దాన్ని సత్యజీవనము అన్నాను నేను అని నాలుగు రకాలుగా భాష్యకారులు దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు ఓకే అది తెలుసుకుంటే తెలుసుకోకపోతే ఏముంటుంది నచేదిహ అవేదీత్ అది వీడు తెలుసుకోలేదనుకోండి ఈ జన్మలో తెలుసుకోకపోతే ఉంటుంది మళ్ళీ నచేత్ ఇహన్ జీవంశ్చేత్ అధికృత అవేదీత్ న విదితవాన్ అన్నా ఇక్కడికి పెట్టుకోవాలి సో బతుకున్నాడు మనిషే ఉన్నాడు మనిషే ఉన్నాడు బతుకున్నాడు అంటే వాడు జ్ఞానానికి అధికారి అంచేతనే ఈశావాసంలో కూడా ఈశావాస్యం నిర్వహించాము జ్ఞానం చెప్పారు మనిషే ఉన్నాడు బతుకు ఉన్నాడు కాబట్టి జ్ఞానం చెప్పారు కానీ మేము జ్ఞానం వద్దని మాకు మనిషే ఉన్నాము బతికాలనే అనుకుంటున్నాము మాకు జ్ఞానం ఇప్పట్లో కంగారులేదు అనుకుంటే కర్మను చేయమన్నారు నిత్యధర్మానుష్ఠానం సో మొత్తానికి వీడు మనిషే ఉన్నాడు బతికి ఉన్నాడు కాబట్టి జ్ఞానానికి అధికారి అయి ఉన్నాడు అయినా కూడా నా వీడివా తెలుసుకోలేకపోయినాడు అంటే తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు అప్పుడేమవుతుంది తదా మహతి దీర్ఘ అనంత వినష్టి వినాశనం అప్పుడు వాడు వినాశనం పొందుతుంది వినాశం కూడా ఒకప్పుడు ఏమవుతుందంటే బౌన్స్ బ్యాక్ ఉంటుంది అంటే వినాశం వచ్చినా నష్టం వచ్చినా ఈ బిజినెస్ పీపుల్ నష్టం వచ్చినా మళ్ళీ వెనక్కి వస్తారు మళ్ళీ దే కమ్ బ్యాక్ వెనకొస్తారంటే మళ్ళీ లాభాల్లో పడతారు ఇక్కడ మళ్ళీ వీడు తిరిగి ఆత్మస్వరూపనిష్టకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది దీర్ఘకాలము వీడు మహతి అంటే దీర్ఘ దీర్ఘకాలము వీడు ఆ ఉండిపోతాడు ఎంత దీర్ఘకాలము అంటే ఈ సృష్టి అంతమయ్యే వరకు కూడా వీడు అజ్ఞానంలోనే ఉండిపోతాడు ఎందుకంటే మనిషే పుట్టాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు మళ్ళీ మనిషి పడతాడు పొక్కడో నీకో దృష్టాంతం చెప్తా కొంచెం స్వామీజీ చెప్తూ ఉండేవారు ఒకరిని ఓ ప్రాకారం లోపల బంధించారు అక్కడి బయట ఒక గుడ్డివాడు కనపడదు అక్కడి నుంచి బయటపడాలంటే ఇలా గోడంబడే తడువుకుంటూ వెళ్ళి డోర్ వస్తుంది తెరుచుకుంటుంది బయటపెట్టుకోవాలి ఎవరో సలహా చేశారు వీళ్ళ గోడంబడే చదువుకుంటూ వెళ్తున్నాడు డోర్ దగ్గరకు వస్తుంది వస్తుంది వస్తుంది సరిగ్గా ఆ టైంలో బుర్ర గోకున్నాడు బుర్ర గో బుర్ర పోకుండా ఆగి బుర్ర పోవాలి కదా నడుస్తూనే బుర్రపోకున్నాడు గోకోడ అయిపోయిన తర్వాత ఈ లోపల నడుస్తూనే ఉన్నాడు అదే మళ్ళీ చేపట్టాడు చెబితే గోడ ఈ డోర్ దాటిపోయింది అలా అయిపోతుంది వీడు బతుకు మళ్ళీ వీడు ఎప్పుడొచ్చాడా డోర్ దగ్గరికి రాలేడు ఇంకా సపోజ్ అలా నాలుగు మైళ్ళు చుట్టు తిరిగి రావాలి అంత ఓపిక లేక మధ్యలో వాడెవడో నాకు అబద్ధం చెప్పాడు ఇక్కడ డోర్ లేదు అనుకుని కూలబడ్డాడు అనుకో ఎనీథింగ్ కెన్ హ్యావ్ అలా అయిపోతుంది మన బతుకు ఈ జన్మలో కనుక తెలుసుకోకపోతే అనంత ఏమో ఎప్పుడు తెలుసుకుంటామో అవకాశమే ఉండదు వినాశమే మిగులుతుంది వినాశం అంటే ఏంటండి జన్మజడామరణాది ప్రబంధావిచ్ఛేద లక్షణే సంసార గతి ప్రబంధం అంటే ఏం వచ్చినా ప్రబంధ అంటే కారణం అనే అర్థం ఉన్నది పరంపర ఒక పరంపర అది ప్రబంధ అంటే పరంపర దాని ఇది కరెక్ట్ అని పరిశీలించే రాసుకుంటాను సో పరంపర అంటే ఒకదాని తర్వాత ఒకటి అలాగా వలసగా వచ్చేస్తూనే ఉంటుంది ఏమిటి పుట్టుక వృద్ధాప్యము పుట్టుకొచ్చిందంటే వృద్ధాప్యం తప్పదు మరణము మళ్ళీ పుట్టుక ఈ లోపల రోగాలు ఆదిశబ్దం చేత ఈ పరంపర పరంపర అంటే సీక్వెన్షియల్గా వస్తూనే ఉంటాయండి అదేనండి అదే దాని పేరే సంసార ఫలము గతిహేంటే ఫలం అడిగి సంసారమే ఫలముగా లభించుము ఏమిటండి సంసారము అంటే ఇదిలో ఇవే పరంపరగా అలా వచ్చేస్తూ ఉంటాయి అలా సంసారము నిరంతరంగా కొనసాగిపోతుంది అని చెప్పారు తెలుసుకుంటే ఏమవుతుందో చెప్పారు తెలుసుకోకపోతే ఏమవుతుందో కూడా చెప్పారు దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏమైనా చేయాలి రెండో వాక్యానికి అవతారిత రెండో వాక్యం ఏమిటంటే భూతేషు భూతేషు విచిత్ర ధీరా అస్మాల్లోకాత్ ప్రేత్య అమృత భవంతి ప్రేత్యాస్మాల్లోకాత్ అమృత భవంతి కాబట్టి ధీరులై ఉండాలి ధీరులు అంటే ఖరేజియస్ అని అర్థం ఖరేజ్ ఉండాలి వేదాంతానికి ఖరేజ్ ఉండాలి ఖరేజ్ ఇక్కడ రెండు రకాల ఖరేజ్ ఒకటి ఈ సంసారమునకు వెన్ను అంటే ఖరీజ్ ఉండాలి ఆఖళ్ళంగా ఈ డబ్బు భోగాలు వీటిల్లో సారము లేదు వద్దు మనం మనకి డబ్బు వద్దు అనుకుని వదిలిపెట్టి ఇంట్లో కూర్చొని మన మీద డబ్బు కదా మరి ఇంకొకరెవరో డబ్బులు బాగా సంపాదించుకుంటూ ఉంటాడు వాడిని చూసి అసూయపడ్డామనుకో మళ్ళీ దానివల్ల మళ్ళీ దుఃఖం మనకి పెళ్ళొద్దు మనకి ఏమో బ్రహ్మచారులుగా లేకపోతే పెళ్లి చేస్తున్నాక మనకి సంసారం వద్దు మనం సన్యాసంగా ఉండిపోదామో అనుకుని ఏకాంతంగా ఉండిపోతావు ఎవడో అమ్మాయి బుజమ్మని చేసే ఎవడో ప్రచారం చేసేస్తూ ఉంటే శైలికి వెళ్ళిపోతూ ఉంటే వాడిని చూసి అసూపడిపోయారనుకోండి ఏమేం భాగ్యవంతుడు రా వీళ్ళు అని అనుకున్నారనుకోండి అప్పుడు కూడా దుఃఖమే కాబట్టి అలా ఉండకూడదు సంసారము ఎడల తోట ఉండాలి అంటే బాగా డబ్బులు ఉన్నవాడిని చూస్తే బాగా డబ్బులు ఉన్నవాడిని చూస్తే మీకు ఎప్పుడైనా అయ్యో పాపం ఏం కష్టపడుతున్నాడు అని అనిపించిందా మీకు ఎప్పుడైనా అంటే ఇంకా మీలో వైరాగ్యం చాలా లేదనమాట నిజంగా నిజంగా నాకు ఎవడైనా బాగా డబ్బులు ఉన్నవాడిని నా గురించి నేను కాదు నేను నా సంగతి చెప్తున్నాను మీరు మరువలో అనుకోకుండా బాగా డబ్బున్న వాడిని చూస్తే అయ్యోదరి మొహం ఏం కష్టపడుతున్నాడు ఈ దిక్కుమాలని ఆస్తి అంతా పోగొట్టి దీన్ని కాపాడుకోని ప్రయత్నంలో వాడు తనని తాను కాపాడుకోవడం మర్చిపోయి ఆస్తిని కాపాడే ఆస్తికి కుక్క కుక్క ఏం చేస్తుంది కాపాడుతూ అందుకోసం అన్నాను అంతేగాని మరువులా పోదు సో ఆది సారమయ్యే వాళ్ళని అలా అన్నారు ఆస్తికి కుక్కలాగా కాపలా కాసుకుంటూ సంపాదించిన డబ్బుకి బానిస అయ్యి బతుకుతున్నారు మనుషులు వాళ్ళని చూస్తే మీకు జాలి కలగాలి అసూది కాదు కలగడం జాలి కలగాలి తర్వాత ఎవడైనా భోగపరాయణుని చూస్తే ఈ కోతిని ఆడిస్తాడు చూడండి కోతిని ఆడించి కూడా కోతిని ఏ గెంతు అంటే గెలుతుంటుంది కూర్చో అంటే కూర్చుంటుంది ఈ భోగపరాయణుడు అటువంటి వాడు ఎవరో అమ్మాయిగా కూర్చోమంటే కూర్చుంటాడు నిలబడమే అలా బతుకుతూ ఉంటాడు స్త్రీలకు బానిసయ్యే బతుకుతూ ఉంటాడు స్త్రీలకు కబతే మనం భోగాలకు బానిసయ్యే ఉంటాడు అది కూడా ఓ బతికేనా వాడికి అసలు ఫ్రీడమే ఉండదు కాబట్టి వాళ్ళని చూస్తే జాలి కలగాలి తప్ప అసూయ కానీ ద్వేషం కానీ కలుపుకోవాలి అంతటి రోత సంసారం మీద ఉండాలి అలాంటి వైరాగ్యం ఉండాల్సి ఉంటుంది అది అటువంటి దృఢమైన నిశ్చయ జ్ఞానము ఇదంతా కూడా పెద్ద మిథ్య మోసము దీంట్లో ఎక్కడ వాస్తవికత లేదు అనేటువంటి నిశ్చయ జ్ఞానం గల వాడిని ఏమంటారో ధీర పురుషుడు వాడండి ఖరేజ్ చేస్తుంటే ఎవండి చిన్న మీద అల్లరి చేసి పెద్ద పెద్ద వేసి కత్తి ఒకటారో పట్టుకుని భయపెట్టి వాడి ఖరేజ్ చేస్తానని మీరు అనుకుంటున్నారా ఎన్నడూ కాదు వాడు పిరికి అందుకోసమే వాడు పిరికి తన ఉండబట్టే ఖర్చు పెట్టుకుని వాళ్ళందరూ తన దగ్గరికి రాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు పిరికివాడు అరిచేవాడు కోపపడేవాడు పిరికివాడు వాడేమీ ధీర పురుషుడు కాదు శాంతంగా సహనంగా ఉండేవాడే ధీర పురుషుడు కాబట్టి ధీరులు ఒక అర్థం ఇంకో అర్థం ఏంటంటే వివేక జ్ఞానము గలవారు వాడికి ఆ ధైర్యం నుంచి వచ్చిందండి వివేక జ్ఞానం ఉండబట్టి వచ్చింది ఏది సత్యము ఏది మిథ్య అనేటువంటి జ్ఞానము గలవారు అటువంటి ధీర పురుషులు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు స్పేస్ ఎక్స్ప్లోర్ చేసినట్టుగా స్వరూపాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు ఈ మంత్రాన్ని మళ్లీ క్లాస్ లో కంప్లీట్ చేస్తారు